మిన్నుేలా నొక్కటైన మేటితేరు కన్నుల పండువైన శ్రీకాంతునితేరు జలధులమీదను చక్కగా నేగెనుతేరు బలిమి కులాద్రుల పైబారెనుతేరు పెలుచు లంకముంగిట పేరెలు వారెనుతేరు చెలగె దిగ్విజేపు శ్రీహరితేరు రమణకుండిన నగరము చుట్టుకొన్నతేరు తిమురుచు రుకుమిణిదెచ్చినతేరు సమరములో జరాసంధుని తోలినతేరు అమరుల వెనుబలమగు శౌరితేరు ఒట్టి శృగాల వాసుదేవుని భంగించిన తేరు బెట్టు పౌండ్రుకుడిపై దాడి వెట్టిన తేరు అట్టె శ్రీవెంకటేశుడలమేలు మంగగోడి పట్టమేలుచునెక్కిన పరమాత్ముతేరు